పరిశుద్ధుడైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన మా ప్రేమ కనికరం కలిగిన మా ప్రియాపరంలో కొత్త తండ్రి జీవం కలిగిన దేవ సర్వశక్తివంతుడ సర్వాధికారి సర్వోన్నతుడా మహాగనుడ మహోన్నతుడ కృపాశక్తి సంపూర్ణుడ వేలాది వంగనములు తండ్రి ఇంతవరకు ప్రభా మీ యొక్క ఉచితమైన కృపతో మీ యొక్క కనికరంతో ప్రభా మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు స్థుతులు స్తోత్రం తండ్రి నా దేవ నా ప్రోభ మా కొరకై తండ్రి ఆ కలువర్సులలో బలియాగమైన ఎంతగానో ప్రేమించిన దేవుడు అవుతండి నాయన నీ ప్లు రక్తం ద్వారా ప్రభా మా ప్రతి పాపాన్ని నేను మీరు చేసిన అయినా ప్రభా బిడ్డలుగా నీ వారసులుగా నా తండ్రి మమ్మల్ని చేసుకున్న విధానం కొరకే మీపిస్తూ అవుతాను ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామని కూడింటే అక్కడ మీరు ఉంటానన్న గొప్పదేవుడు తండ్రి ఇదిగా నేను సాయంత్రం కాల నేను ఆన్లైన్ లో మీ నాముని బట్టి నేను కూడుకోవడానికి చెప్పిన కృపను బట్టి మీపిస్తూ అవుతాను తండ్రి ఇదిగో తండ్రి నా ప్రభా మధ్యలో మీరు ఉండండి ప్రభా పాటల ద్వారా మీరు మహిమందండి వాక్యం చేత నా మీరు మాతో మాట్లాడండి నా ప్రభావం ప్రతి విజ్ఞాపన ప్రభ మీరు ఆలోకించండి అంగీకరించండి నేను జవాబు మీటింగ్ అంతటినీ ప్రభావ ఆద్యంతం మీరే ఉండి నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను కనికరం కలిగిందేవా ఈ మీటింగ్ ద్వారా ప్రభావం మమ్మల్ని బలపరచండి మీరే మహిమనుందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అక్కడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేను నట్లు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు ఆయతపరచుము బలపరచుము ఆయతపరచుము బలపరచుము బుద్ధి కల కన్యవలే సిద్ధపడుటకు బుద్ధి గల కన్యవలె సిద్ధపడుటకు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు ీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు లోక భోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందహితునిగా తీర్చుముతీ నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందహితునిగా తీర్చుము తండ్రి ఆయతపరచుము బలపరచుము బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు ఆయతపరచుము బలపరచుము బుద్ధి గల కన్యవలె సిద్ధపడుటకు డకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు కడవరి దినములు ఆసన్నామాయే అందరి ప్రేమలు చల్లారెగా కడవరి దినములు ఆసన్నామాయే అందరి ప్రేమలు చల్లారిగా నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి నీ రూపములో నన్ను మార్చుముదేవా నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి నీ రూపములో నన్ను మార్చుముదేవా అయతపరచుము బలపరచుము బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు ఆయతపరచుము బలపరచుము బుద్ధిగల గల కన్యవలై సిద్ధపడుటకు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనుండునట్లు అంజూరపు చెట్టు పోయకుండినను ద్రాక్ష అంజూరపు చెట్టు పూయకుండినను ద్రాక్ష పలింపకపోయినను చెట్టు కాపు లేకపోయిన నీ అందు నేను ఆనందింతును లీవా చెట్టు కాపు లేకపోయిన నీ అందు నేను పరచుము అయతపరచుము పరచుము బుద్ధి గల కన్యవలె సిద్ధపడుటకు అయతపరచుము బలపరచుము బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు ీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు మంచి నమ్మకమైన దాసునిగా నా తలాంతును నీ సేవలో మంచి నమ్మకమైన దాసునిగా నా తలాంతును నీ సేవలో ఆత్మల కొరకైనా భారము కలిగి బహుమానములను పొందుట కొరకు ఆత్మల కొరకైనా భారము కలిగి బహుమానములను పొందుటకు అహత్తపరచుము బలపరచుము బుద్ధిగల కన్యవలే సిద్ధపడుటకు ఆహతపరచుము బలపరచుము బుద్ధి గల కన్యవలే సిద్ధపడుటకు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు నీరాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనునట్లు అల్లలి థ్యాంక్ యూ అందరికి హలో థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్లాల్ ప్రైజ్లాడ్ సిస్టర్ సిం షేర్ చేసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసి మనం ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా కృపగల ప్రభువ కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సాయంత్రకాల సమయం ప్రభా ప్రభ నా తండ్రి ఈ విధంగా మమ్మల్ని సిద్ధపరచి నీ వాక్య ధ్యానంలోకి నడిపిస్తుండగా మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని హెచ్చరించండి నా ప్రభ మా మనసుకు నిబ్బరంను నా తండ్రి ధైర్యం కలిగించి ప్రభ ఆత్మలో మెండుగా సేవలో ముందుకు వెళ్తుండగా నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డన్ని మెండైన దీవెనలతో రెండంతల ఆత్మత అభిషేకించమని ఏసక్తిగరి నామంలో మా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్య ఈరోజు మనం తీసుకుంటున్న వాక్యము చాలా సార్లు చాలా రకాలుగా ఎంతో మంది భక్తుల చేత బ్రదర్స్ సిస్టర్స్ చేత మాట్లాడుతున్నటువంటి వాక్యమే అయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఒక రీతిగా ఒక్కొక్క యాంగిల్లో మనకు దర్శిస్తుంటాడు ఈ రోజు వాక్యం ఏంటంటే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందదుతరు కనుక మీరు ఎర్షలేములోను యూదయ సమరయ దేశంలో ఎన్నంతటను బూది వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాడు ముందు ఎరుశల్యంలో సువార్త మొదలవుతుంది అనే ఒక హెచ్చరిక ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు ముందు ఎరుశల్యంలో తర్వాత యూదయ దేశంలో తద సమరయ పట్టణంలో ఆ తర్వాతనే బూది వరకు టు ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్ బూదిగంథముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు మీరు నాకు సాక్షులై ఉంటారు ఈ మాట చెప్పి ఆయన ఆరోహణం ఆ తర్వాత అందరు కూడుకున్నారు మరి దేవుడు ముందు యరసల్యంలో మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పిండు తర్వాత యూదయ దేశంకి తర్త సమరయ పట్టణంకి ఆ తర్వాతనే బూదిగంధం వరకు మరి అప్పటి వరకు వేచి ఉండండి నేను అనుగ్రహించబో ఆదరణకర్త కొరకు వేచి ఉండండి ఈ మాట చెప్తున్నప్పుడు వాళ్ళలో కొంచెం తర్జన భర్జన ఎందుకంటే మనం మొదటి అధ్యాయంలో ఏం చూసినామంటే భూది గ్రంథంల వరకు భూది గ్రంథంల వరకు ఇరవై మూడో వచ్చినప్పుడు సర్దుద్దమా ఇరవై మూడు ఇరవై రెండు నుంచి చెప్తాను ఒకసారి కాబట్టి యోహాను బాప్తి ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ధ నుండి పరములకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించి ఉండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒక్కడు మనతో కూడా ఆయన పునరుత్థానంను గుర్చి సాక్షి అయ్యి ఉండుట అవశ్యము అవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యూస్తూ అను మారు పేరుగల బర్సవ్వ అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసివి అందరి హృదయాలను ఎరిగిన ప్రభ్వా తన చోటికి పోవటకు యూధా తప్పిపోయిన పోగొట్టుకున్న ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానే కనబరచుమనేది అంతటి వారు చీటి వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చాను కనుక అతడు పదనకండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడింది ఇక చిన్న వాక్యలు మనం ఏం చూసుకుంటున్నామంటే పదకొండు మంది శిష్యులు యూదా తప్పిపోయింది కాబట్టి యూధా ప్లేస్ ఈస్కర్ యోత్ అంట ఆయన ప్లేస్ మరొకడు జాయిన్ కావాలి ఆ నంబర్ కంప్లీట్ కావాలి అపోస్తుల నంబర్ కంప్లీట్ కావాలంటే ఇంకొకడు జాయిన్ కావాలి ఎవరు కావాలి అనేది వాళ్ళే నిర్ణయం చేసుకున్నారు అంటే దేవుడికి అవకాశం ఇవ్వలేదు అక్కడ పేర్లు చెప్పేది అక్కడ వాళ్ళు చూడండి ఒకరిని ఎన్నుకోవాలని దేవుణ్ణి ప్రార్థించడం దేవునికి హద్దులతో పెట్టినట్టే కండిషన్స్ పెట్టినట్టే అక్కడ దేవుడితో ఈ ఇద్దరిని చూపిస్తున్నాం ప్రభావ ఈ ఇద్దరులో ఒకరు నీకు ఎవరి ఇష్టమో ఎవరి మీద ఆత్మ కుమ్మరించుతావో సహాయానికి ఆ పోస్టులత్వంలోకి ఈ లోకి చేరటానికి ఎవరో నువ్వు నిర్ణయించని చెప్పి ఇద్దరిస్తే ఇద్దరు ఖచ్చితంగా ఒకరిని ఇస్తారు కదా దేవుడు అదే దేవుడికే వదిలేస్తే ఆ ఇద్దరు కాక మరి ఇంకెవరైనా ఉన్నారేమో దేవుడి దృష్టిలో ఆ పదకొండు మందిలో చేర్చడానికి చేస్తున్న ఫస్ట్ డెసిషన్ ఏంటి ఇద్దరు చూపించి చీట్లు వీళ్ళిద్దరిలో ఒకరు సెలెక్ట్ చేయ అంటున్నారు అంటే దేవుడ ఇది మా కండిషన్ ఇద్దరిస్త ఇద్దలో ఒకరిని మా కోసం ఏర్పాటు చేయి ఇది కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో చాలా చాలా విషయాలలో ఈ డెసిషన్ తీసుకుంటాం బ్రబా ఆ పిల్లోడు సంబంధమో ఇదో ఈ పిల్లోడి సంబంధం రెండు చూసుకుంటున్నాం ఈ రెండిట్లో ఏది ముఖ్యమో ఏది నీకు ఏది నీ చిత్తమో అంటున్నాం రెండు కాదు అంటే దేవుడు కొంచెం బాధ అనిపిస్తుంది అక్కడ అట్లాంటివి చాలా మనం జీవితంలో ఇలాంటి చిన్న చిన్న డెసిషన్ మేకింగ్ దగ్గర పొరపాటు చేస్తుంటాం యూస్తూ అనబడిన వారిని ఇంకొకరిని మత్తీయ ఈ ఇద్దరి బర్సబ్బ అంటాం వీళ్ళిద్దరిని దేవుడు ఎద్దటి పెట్టి చీట్లు వేయమంటే ఇంకా దేవుడు ఏం చేస్తాడు సరే ఒకరిని చీట్లు వేస్తే మతీయ పేరట వచ్చింది అతడు అపోస్తులలుగా చేర్చబడ్డాడు కానీ యాక్చువల్లీ అక్కడ ఏం చేయాలి ఒకరిని ఎన్నుకోవాలని దేవుని ప్రార్థించడం దేవుని హద్దుల్లో పెట్టినట్టే కదా అని లిమిటేషన్ లిమిట్ చేసి ఇస్తాం అంటే దేవుడి ఆలోచనకి లిమిటేషన్స్ మనం పెడుతున్నాం ఇది మనము మన సాంఘిక ఫ్యామిలీ విషయాలలో కూడా చేస్తుంటాం లిమిట్ చేస్తుంటాం దేవుణ్ణి ప్రభున్ని చిత్తానికి ఒప్పుకుంటున్నామనే ప్రార్థన చేస్తాము కానీ లిమిటేషన్స్ చిన్నగా తోకలాగా తగిలిస్తాం లాస్ట్ లో ప్రభువుకి హద్దులు పెట్టడం అనమాట ఇది ఎంతవరకు ఒక విశ్వాసికి కరెక్ట్ అనేది మనము మనమే ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ప్రభు చిత్రంలో చాలా విశాలమైన ఆఫర్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా చాలా మన కొరకు ఏర్పాటు చేసిండు ఎందుకంటే ఆయన ఏది చేసినా మన ఉన్నత స్థితి కొరకే మన మేలు కొరకే కాకపోతే కొన్నిసార్లు మనము మన మనసాక్షిని ముందు పెడుతూ ఉంటాం ప్రభా ఇది నా కండిషన్స్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ మూడు జాబ్స్ అప్లై చేసిన ఈ మూడిట్లో ఒకటి వస్తే బాగుండు ఏదైనా సరే అంటే అది మూడు కాదు బాబు నేను ఇంకోటి ఇంకేదో తయారు చేయబోతున్నాను అని దేవుడు అంటూ కానీ మనకేంటి దేవుడి ఇచ్చే దానికోసం కనిపెట్టే ఓర్పు పని తాలను నశిస్తుంటాడు మనమే లిమిటేషన్ గీతలు తీసేసి దేవుడికి చెప్తుంటాం కానీ ఇక్కడ ఏమవుతుంది దేవుడి సరిహద్దులో పెట్టడం ద్వారా ఏమవుతుంటే ఆ తప్ప మరెవరైనా ఎంచుకోవడానికి దేవుడికి అక్కడ అవకాశం లేకుండా అంటే ఇద్దరులో ఖచ్చితంగా ఒకరిని చేయమని చెప్తున్నారు కదా వీళ్ళు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు మతీయ పేరిట చీతి వచ్చినట్లుగా చేస్తే ఆయన ప్రభు దగ్గర రాయబారిగా పన్నెండు పదకొండు మందిలో ఒకటిగా నీలబడ్డాడు కానీ న్యాచురల్ ఆ పదకొండు మంది శిష్యులలో ఒకటిగా ఉండాల్సింది అంటే దేవుని చిత్తంలో అది పౌలు భక్తుడు కానీ మనుషుల చిత్తంలో ఇంకొక వ్యక్తి ఆయన కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వాడే అభిషేకించబడినవాడే సేవలో నిమగ్నమై ఉన్నవాడే కానీ ఆయన కంటే ఏ బెటర్ పర్సన్ దేవుడియాలనుకున్నాడు పౌలును పన్నెండుగు రాయబర్లో ఒకడుగా ఆయన నియమించాలనుకున్నాడు మీరు ఈ పాయింట్ మీరు రోమ పత్రికలో ఫస్ట్ చాప్టర్ సెవెన్త్ వర్ష తర్వాత చూడండి పౌలుని ఎన్నుకోవాలని పన్నెండు మందిలో పదకొండు మంది ఉన్నారు పన్నెండో పౌలుని పెట్టాలనుకున్నాడు వాళ్ళేమో ఇంకొక నడుగుతున్నారు ఇది మీరు ఇంకా ఆ మొదటి కొరంతీలో తొమ్మిదవ ఆ అధ్యాయంలో మొదటి వచ్చినప్పుడు చూడొచ్చు దేవుడు పన్నెండు రకాల పునాదులు పన్నెండు పునాదులలో ఒక దాని మీద మత్తీయ పేరు కనిపిస్తుంది పౌలు పేరు మాత్రం కనిపించదు అంటే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసేసుకున్నాడు కాబట్టి కొత్త నిబంధనకు సంబంధించిన పన్నెండు స్తంభాల మీద ఒకని పేరు మత్తి అని రాసి ఉంటుంది మీరు దీన్ని గలతి ఒకటి ఒకటిలో చూడొచ్చు లేదా రెండవ కొరంతీలు పన్నెండు పనుల తర్వాత మీరు చూడండి కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకని పేరు ఖాయమైపోయింది కాబట్టి పావులు పేరు ఈ స్తంభాల మీద కనిపించడం లేదు చీట్లు వేయడం గురించి మనం చూస్తూనే ఉంటాం బైబిల్లో చాలా రకాలుగా చాలా విషయాలలో చీట్లు వేయటం ఒకరిని ఎన్నుకోవటం మనం చూస్తాం శిలువ మీద ప్రభువుని శిలువ వేసినప్పుడు అంగీ కోసం కూడా చీట్లు వేసుకున్నారు ఈ చీట్లు వేసుకునే పద్ధతి అనేది వీళ్ళకు బాగా పాత నిబంధన నుంచి అలవాటైన ఒక ప్రక్రియ అనమాట కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఒక నేనుకో ప్రభు అంటే ఒకని దేవుడు చూపిస్తున్నాడు కానీ ఆయన ఉద్దేశంలో మరొకరు ఉండే కాకపోతే ఆ పన్నెండు మందిలో పోసుల గుంపులోకి ఒకడు వచ్చేసిండు అయితే ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దేవుడు ఎవరిని ఆశీర్వదించనో ఆశీర్వాదాన్ని వారికి సంపూర్ణంగా ఆశీర్వాదాన్ని వారు సంపూర్ణంగా నింపబడి వారసులై ఉండాలని ఎన్నో రకాల ప్రవచనాల్లో ఆ దావీది మొదలుకొని అబ్రహా మొదలుకొని సమూహల వరకు కూడా ఈ విషయాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు కాకపోతే మనం ఏం గమనిస్తున్నామంటే ఈ బిడ్డలు పన్నెండు మంది శిష్యులతో పాటుగా ఇంకొక నూట ఇరవై మంది ఇంకొక నూట మంది పెంచు కోస దినమున వారు ఆ మేడగదిలో ఆదరణకర్త కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆత్మతో నింపబడవాలను ఆ తర్వాతనే వారు బూది వరకు ముందు ఎరశలీములో తర్వాత సమరయ యూదయ ప్రాంతాలలో ఆ తర్వాతనే బూది వరకు సేవ విస్తరించాలి సాక్షులుగా వీరు నిలబడాలి కాబట్టి ముందు ఏమైందంట ఒక డెసిషన్ తీసుకున్నారు పన్నెండు మందిని సంపూర్ణం చేసుకున్నారు ఆ నంబర్ తర్వాత వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు దేనికోసము ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆ దినే వాళ్ళు ఏమంటారు దినము అంటారు అంటే ప్రభువు శ్రమ పొందిన తర్వాత అది యాభై దినం ఫిఫ్టీయత్ డేని పెంచుకోస్తు డేగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఆ పెంచుకోస్తు డే రోజు దాన్నే వాళ్ళు వారాల పండుగ కూడా అంటారు లేదా పస్తా పండుగ తర్వాత వచ్చే ఫిఫ్టీయర్త్ డే అని ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ సెలబ్రేషన్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా అది అది కోతకాలపు మహోత్సవము అంటాము కాబట్టి ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు ఏం జరిగింది ప్రజలకు పశ్చాత్తాపము నెమ్మది కలిగించి వాని క్రీసు దగ్గరికి లే అనే ఒక గొప్ప కార్యం ఒక గొప్ప కార్యం పెంటు అనేది ఒక గొప్ప కార్యం ఆత్మ అభిషేకం అంటే ఒక పండుగ జరిగిందంట అక్కడ ఒక పండుగ జరిగింది వారు ఆయన ఆయన కోసం ఎదురు చూస్తున్నా ఆ దినములలో శిష్యులందరినీ ఆవరించింది దేవుడు ఇది మనం ఎక్కడ చూస్తాము రెండవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మొదటి వచనంలో చూడండి అక్కడ ఒకసారి రెండు మొదటిలో ఆ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశాన్ని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతై నిండాను మనం ఎప్పుడో చూసినాం ఇది ఎన్నో అగ్ని జ్వాలలోంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పారిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడింది అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలుక లాగా అగ్నివారిని అభిషేకించింది ఈ రోజు కూడా మనము అదే పాటిస్తున్నాం ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు అభిషేకించిడు కొందని సువార్థికులుగా కొందని గాయకులుగా కొందని సేవలు పరిచర్య చేసేటప్పుడు జస్ట్ సపోర్టింగ్ కొంతమందిని వాక్య పరిచర్యకి కొంతమందిని స్వస్థతలిస్తే వారికి కొంతమంది కొందరికి అన్ని రకాల వారాలను దేవుడు ఎవరికి ఏది అనుగ్రహించాలి అని నిర్ణయించుకున్నాడో ఆ విధంగా నాలుకలు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అభిషేకించింది ఒక్కొక్కరి దాంతో వారు వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది ఈ రోజు కూడా మనకు దేవుడు వాక్శక్తి అనుగ్రహించే కొలది కొత్త భాషలు కొత్త భాషలు మనం ఒకసారి నేర్చుకున్న భాష పాతగా కదా ఒకసారి మనకు అభిషేకం పొందినాక మనం మాట్లాడిన భాష అది పాతగైపోయింది తిరిగి మళ్ళా అభిషేకం పొందినప్పుడు మళ్ళీ కొత్త భాష ఇస్తున్నాడు దేవుడు నువ్వు ఆ గంతులు వేస్తావు ఆ భాషలతోటే ప్రవతిస్తావు ఆ భాషలతో పాటలు పాడతావు ఈ అనుభవంలోకి రావాలి వెంతు కోస దినంలో అదొక పండుగ లాగా కాబట్టి ఆత్మాభిషేకంని మనము ఒక సెలబ్రేషన్ లాగా ఆ పండుగలో ఆనందంతో నిండిన వారే ఆనందంలో మనము పాల్గొంటే ఖచ్చితంగా కొత్త భాషలు అన్య భాషలు అంటే కొత్త కొత్త భాషలతో మనము మాట్లాడగలము ఇది మనకు రెండవ అధ్యాయము పదహారవ వచనలు చెప్తున్నాడు ఇది ఇది ఏంటి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతే ఇది కొత్తదేమీ కాదు మనం కూడా ఇది కొత్తగా ఈరోజు ఏం నేర్చుకోవట్లేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాటే ఇది తర్వాత ఇది ఆ ముప్పై మూడవ చూడండి రెండవ అధ్యాయము ముప్పై ఆయన దేవుని కుడి పాశ్వంన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి పొంది మీరు చూచుచూ విలుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని భక్తులు చెప్తున్నారు ఇక్కడ ఇదేంటి అంటే మీరు చూస్తున్నదంతా కూడా దేవుడు ముందే నిర్ణయించింది పరిశుద్ధాత్మ కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొందినాడు కాబట్టే మీరు చూచుచున్న వినిచిన దీనిని కుమ్మరించి ఉన్నాడు అని ఈ ప్రవక్తల ద్వారా ముందుగానే హెచ్చరింపబడిన ఈ పాయింట్ ని ఇది వరకు ఎప్పుడు యూదులు ధ్యానించలేదు ఎందుకంటే పరిశుద్ధాత్మలు అక్కడు ఉన్నాడు అన్నదే వారు ఎరగరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు ఆ వాక్శక్తి దొరికినప్పుడు పరిశుద్ధాత్మలో అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంట ధైర్యము తర్వాత వారికి జ్ఞానము పరిశుద్ధాత్మ వలన ధైర్యము ఆ పరిశుద్ధాత్మ వలన జ్ఞానము రెండు దొరుకుతాయి అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ రెండు కలిపితేనే సేవల ముందుకు వెళ్ళగలం పరశుధాత్మ శక్తి కలగాలి దాంతో పాటు పరశుదాత్ముడిచ్చే ఆ జ్ఞానం కూడా మనము పొందాలి మీరు ముప్పై ఎనిమిదో చూడండి పేతుడు ఏమంటున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసుక్రీస్తు నామంన పొందిరి అప్పుడు మీరు పరశుద్ధాత్మను వరమును పొందొదురు అని వరమును పొందొద్దురు తర్వాత నలభై వచనంలో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి ఆయన అక్కడ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు పరశురాత్మ అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు అదేవిధంగా మూర్ఖుల నుంచి మనం వేరు ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు వాడికి వేరై ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందుడి మీరు రక్షణ పొందుడి అని చెప్పి వారికి ఏం మీరు ఈ విధంగా ఫాలోవర్స్ గా డిసైపుల్స్ గా మారాలంట నలభై రెండవ వచనంలో అపోస్తుల బోధ సహవాసమందును, సహవాసం రొట్టె విరిచిట ఎందును ప్రార్థన చేయట ఉండండి అప్పుడే వాటికి భయం కలిగింది ప్రతి వానికి భయము మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను ఇక్కడి వరకు మనం గమనిస్తాం ఈ రెండవ అధ్యాయం నుంచి ఇంకా మనం థర్డ్ చాప్టర్ నుంచి ఏం గమనిస్తామంటే సిక్స్త్ చాప్టర్ వరకు మూడవ అధ్యాయం అపస్తుల కార్యముల నుంచి ఆరవ అధ్యాయం వరకు వాళ్ళు సంఘములో సమాజములో తర్వాత వీధులలో ఇంటింటా రొట్టెవిర్చిట ఎందును ప్రభు యొక్క వాక్యము ధర్మశాస్త్రమును ధ్యానించట ఎందును ఎడదెగగా ప్రార్థన అలాగే మహాకార్యంలో ఆశ్చర్యకార్యంలో స్వస్థత కార్యంలో సేవ మొదలైందనమాట ఇదంతా ఎక్కడ జరుగుతోంది ఎరుషలేములోనే ఎరుషలేములోనే జరుగుతోంది కార్యమంతా అక్కడ వాళ్ళు ఎన్నెన్ని వీధులలో తిరుగుతున్నారో ఎక్కడెక్కడైతే వీరు ఏసు ప్రభు యొక్క పునరుత్థానంలో కూర్చిన ఆ శుభవార్త ఆయన శుభవార్త పునరుత్థానం చనిపోయి తిరిగి లేచిడు శ్రమ పడి సిల్వ ఒక కంప్లీట్ సైకిల్ అనమాట వార్త ఆ శుభవార్తను ప్రకటిస్తూ ప్రతి ఒక్కరిని మారు మనసు విషయమై బాప్తి పొందుడి పరిశుద్ధాత్మను వరంలు పొందుతారు అని హెచ్చరిస్తూ సువార్త చేసుకుంటూ ఉన్నప్పుడే అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కొంతమందికి కలవరం జరిగిందంట కొంతమందికి కలవరం జరిగింది మనం చూస్తున్నాం ఆ మాటని మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయం రెండవ వచనం వారు ప్రజలకు బోధించిటయుసిన బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారు కలవరపడి ఎందుకంటే ఆ యాజకులు దేవాలయపు అధిపతులకు సద్దుకైలకు ఇది నచ్చడం లేదనమాట ఈ పరిచర్య ఈ పరిచర్య ఎందుకంటే వాళ్ళు యాజకులే ధర్మశాస్త్రం సంబంధించిన బోధలు చేస్తున్న వాళ్ళే సమాజ మందిరములలో ఎంతో మంది వారి మాటలను విని ప్రభావితమైన వారే కాకపోతే ఈ కొత్త బ్రోధ ఈ కొత్త పద్ధతిలో పచ్చుదాత నింపబడి ప్రవచించి అక్కడ గమనిస్తే మన ఆ చాలా మందికి పామరులు వాళ్ళు చదువు లేని పామరులు చాలా చక్కగా భాషా ప్రయోగం చేస్తున్నారు ఇక్కడ లాంగ్వేజ్ ఎలిగెన్సీ అంట ఎంత చక్కటి పదాలు పాల్గుతూ దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తుంటే వీరికి కలవరం ఈ రోజు కూడా మనము ఇదే గమనిస్తుంటాం సేవ సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సేవ విస్తరిస్తుంటే కొంతమందికి చర్చెస్లలో నచ్చదు సంఘస్తులకు ఆ సంఘంలో కమిటీలు అంటాం కదా పెద్దలు వీళ్ళ నచ్చదు ఎందుకంటే అన్ ట్రైన్డ్ పీపుల్ కదా వీళ్ళు లేమ్ అని అంటాం సంఘంలో ఓ మూల కూర్చొని విని వెళ్ళిపోవాల్సిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు నోరు దడిచి మాట్లాడడం వీరి సాక్ష్యాలు ఇవ్వటం ఏంటి అందుకే చాలా సంఘాలలో మనం గమనిస్తూ ఉంటాం సాక్ష్యాలు ఉండవు వాళ్ళకు ఆ అవకాశం ఇయ్యరనమాట సంఘంలో ప్రార్థన కూడా చేయనీయరు సభ్యులని కొన్ని సంఘాలు ఈ సిఎస్ఐకి సంబంధించి ఎన్ఎస్ఐకి సంబంధించిన చర్చెస్ లో పీపుల్ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ వాళ్ళు స్వతంత్రం తీసుకొని ప్రార్థించటం కానీ సాక్ష్యాలు పంచుకోవటం కానీ జరగదు అందుకే వాటిలో నుంచి వేరు పడిపోయి కొత్త కొత్త సంఘాలన్నమాట ఫెలోషిప్స్ స్టార్ట్ అయినాయి ఈ ఫెలోషిప్స్ లో ఏం జరుగుతుందంటే ప్రజలకు ప్రార్థన చేసే అవకాశం వస్తుంది అలాగే సాక్ష్యాలు చెప్పటానికి కూడా ఒక సమయం ఉంటుందనమాట కాబట్టి ఇవన్నీ సమాజ మందిరపు అధిపతులకును సద్దు ఇవి నచ్చలేదంట వారు ప్రజలకు బోధించిటయుసును బట్టి మృతులలో నుండి పునరుత్థానంను కలుగునని ప్రకటించే చూచి కలవరపడి పడి వారి మీదికి వచ్చింది కలవర భయపడ్డారు వాళ్ళు భయపడ్డారు తర్వాత అటాకింగ్ మూడ్ లోకి వచ్చేసే వాళ్ళు వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం ఆయనందున వరకు వారిని కావల్లో ఉంచి ఇది ఎంత మనము ఆ చాప్టర్ అన్నింటిలో సిక్స్త్ చాప్టర్ వరకు చూస్తూ ఉంటున్నాం పేతుర్ని అపోసులందరినీ బోన్ లో వేయటం జైల్లో పెట్టడం వారికి కొట్టి దేహశుద్ధి చేసి పంపించటం గార్నింగ్లు ఇవ్వటం ఈ సేవా కార్యక్రమం ఎరుశల్యంలోనే జరుగుతోంది ఈ హింస కూడా అటాకింగ్ యాజకులు కానీ సమాజం అందులో పెద్దలు కానీ సద్దుకైలు కానీ పని ఏంటి ఇదంతా అటాకింగ్ మోడ్ లో ఉంది అపోస్తులను బ్రతకనివ్వకుండా వాళ్ళని చంపాలని కొట్టాలని ఇవన్నీ ఏదో చేయాలని ఎందుకంటే ఏసు నామము విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది అనేకులు విశ్వసిస్తున్నారు ఒక్క రోజే మూడు వేల మంది ఒక్క రోజే ఐదు వేల మంది ఈ నంబర్ చూడగానే సంఖ్య పెరుగుతోంది ఎరుషుల్యంలో ఈ సంఖ్య పెరుగుతోందంటే కలవరం ఎందుకు ఆ యాజకుల పేరు పోతుంది ఆ యాజకులకు ఉన్నటువంటి ప్రతిష్ట తగ్గిపోతుంది ప్రభావం తగ్గిపోతుంది వారిని ఎవరు చేయరు వారి యుద్ధకు ఎవరు విచారించరు వాక్యం కావాలి బోధించండి అని చెప్పడానికి ఎవరు రారు అంటే వాళ్ళ ప్రజెన్స్ మాయమైపోతుంది ఇది చాలా బాధాకరం అనమాట చాలా మందికి వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోతుంది అంటే సహించారు మనుషులు ఎందుకంటే వారికి కావాల్సింది ఏంటి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు వారిని మాట్లాడాలి కన్సల్ట్ చేయాలి వారికి వచ్చి చెప్పిపోవాలి వారితోటి ప్రార్థనలు చేయించుకోవాలి ఇది దేవుడు ఏం చెప్తున్నాడు పరశుధాత్మ పొందినప్పుడు మీరు ఈ కార్యాలన్నీ చేసేస్తారు కాబట్టి ముందు ఏరుశల్యంలో మొదలెట్టండి తర్వాత యూదయకెళ్ళండి సమర ఆ తర్వాత బూది గంధంలో వెళ్ళండి మరి నాకు నిలబెట్టండి ఇక్కడ ఏమో జరుగుతుంది యూదులు యూదేతరులు అంటే యూదుల నుంచి యూద దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు అక్కడ ఎందుకంటే ఇదొక కృపాయుగం కృపాకాలం కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన దినమని ఆ పంత దినం మనకు సూచిస్తుంది చాలా మంది ఆ రోజునే వచ్చిండ్రు అక్కడ ఉన్నారు ఆశ్చర్యకారులని వింటున్నారు ధర్మశాస్త్రం సంబంధించిన ప్రతి వాక్యం పోల్చి చూసుకుంటున్నారు బలపడుతున్నారు కాబట్టి వారిలో చాలా మంది గ్రీసు దేశపు వారు ఉన్నారు తర్వాత వారికి ఆ దేవుడికి విషయమైన కొత్త కొత్త వార్తలు వింటున్నప్పుడు పవిత్రాత్మ లేదా పరిశుద్ధాత్మ గురించినటువంటి ఈ యొక్క కొత్త ధ్వని వారికి వినిపించినప్పుడు ఆశ్చర్యంతో వారు వారి కుతూహలం అనమాట క్యూరియాసిటీ కొత్త కొత్త వింటున్నప్పుడు మనప్పుడు అప్పుడప్పుడు క్యూరియాసిటీ వస్తుంది అదే విధంగా ఆ క్యూరియాసిటీ వస్తుందంట వారికి ఆ విధంగా వారి దేవుని కోసము పనిచేస్తున్నారని దేవుని అభిషేకం పొందుతున్నారని వారు దేవునితో మాట్లాడుతున్నారని ఎందుకంటే మామూలు భాషలో వారు మాట్లాడుతున్నారు కాబట్టి కొత్త భాషలలో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి వీళ్ళు దేవుడితో మాట్లాడుతున్నారు ఎందుకంటే సరిగ్గా మాట్లాడేందుకు కూడా వారికి శక్తి సామర్థ్యాలు లేవు అలాంటిది దైవాత్మ లేక పరిశుద్ధాత్మ మూలంగా ఇవన్నీ కలుగుతాయని సూచనలన్నీ అన్ని పవిత్ర పరిశుద్ధాత్మ కార్యములు వీరి మీద ఈ విధంగా ప్రకటితం అవుతుంది అని చెప్పి వారు గమనించినప్పుడు వారికి ఏమనిపించిందంట ఈ మనుషులు కొంచెం డేంజరస్ గా ఉన్నారు ఎందుకంటే మన ప్రాబల్యం తగ్గిపోతుంది కాబట్టి కాబట్టి మనము ఈ మొదటి అధ్యాయం నుంచి ఆరు అధ్యాయం వరకు చూసుకుంటే ఏం గమనిస్తున్నామంటే అపోస్తలు అన్నిటికీ సిద్ధపడ్డారు అన్నిటికీ సిద్ధపడ్డారు ఎందుకంటే ఏసుప్రభు ముందే చెప్పిండు నా నిమిత్తం మీరు హింపించబడతారు ద్వేషించబడతారు మీకు అవమానం కలుగుతుంది అవమానము కలుగుతుంది ఆ తర్వాత మీరు ఇంకా కొన్ని కార్యాలలో హింసించబడతారు చంపబడతారు ఆఖరికి అత్త సాక్షులుగా మీరు మారబ మారతారు అని దేవుడు ముందే వాడికి హెచ్చరించిండు ముందే హెచ్చరించిండు కాబట్టే ఈ అపోస్తులు ఎక్కడ వెళ్తున్నా ఆయన ఎందు నిమిత్తము సిల్వ వేయబడిండో ఎందు నిమిత్తము మరణించవలసి వచ్చిందో ఎందుకని ఆయన పునరుత్థానుడు ఇవి అన్ని తేట తెల్లవి ఎందుకంటే మొదటి సంఘం కాబట్టి వారు ఆ శిలవ కార్యానికి సాక్షులు కాబట్టే కన్నది చూసింది చూసినట్టుగా ప్రకటిస్తూ ఉన్నారట కాబట్టి ఈ ప్రకటనను చూసిన తర్వాత వాళ్ళకి భయమేసిందనమాట యాజకులకు కాబట్టి ఈ ఈ వీరు ఉంటే ఇంకా ఇంకా వీరు ఎరశల్యంను మార్చేస్తారు ఎరశల్యంని మార్చేస్తారు కాబట్టే ఇది దేవుడి వాక్యంని వారు ఉల్లంఘించటం లేదు కానీ దేవుడి వాక్యంలోని క్రొత్త ధనంని వీరు తెలియబరుస్తుంటే ఒప్పుకోలేకపోతున్నారనమాట కాబట్టి మనము ఆ ఏడవ వచనంలో చూస్తాం ఒకసారి ఏడవ వచనంలో ఆరవ అధ్యాయం వరకు మనం చూసిన తర్వాత ఆరవ వచనం నుంచి మనకు ఒక గొప్ప భక్తుడు కనిపిస్తుంటాడు ఆ పదనకండు మంది పన్నెండు మంది శిష్యులలో వాళ్ళు వాళ్ళలో కొంతమంది ఆ దినంలో హెబ్రీ భాష మాట్లాడేవారు అంటే అధ్యాయము మొదటి వచనం చూస్తాం శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది అనుదిన పరిచరలో తమలోని విధవ చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాషం మాట్లాడు వారు అంటే ఎప్పుడైతే సంఘం విస్తరిస్తుందో ఆటోమేటిక్ గుసగుసలు రూమర్లు స్ప్రెడ్ అవుతాయి లేదా టీజింగ్ అంటాం బుల్లియింగ్ అంటాం టీజింగ్ ఆర్ బుల్లియింగ్ అంటాం అంటే హెచ్చించపరచటం కొంచెం చిన్న చూపు చూడటం హేళన చేయటం ఇవి మొదలైతే సంఘం విస్తరించే కొద్దీ సంఘం చిన్నగా ఉన్నప్పుడు ఒక్కరి మీద ఒక దృష్టి ఉంచుకొని చాలా కఠినమైన నియమ నిష్టలతోటి సేవ చేస్తారు అదే సేవ విస్తరించినప్పుడు ఖచ్చితంగా సనుగుట మనం అది గమనిస్తున్నాం ఎక్కడ ఐగుప్తి నుంచి అరణ్య మార్గంలో వారు వెళ్తున్నప్పుడు దారిద్రంలో సనగడం గొనగడం ఇది మానవుడికున్న సహజ లక్షణం కాబట్టి ఈ ఈ సనుగుడు అప్పుడు అపోస్తులు ఏం చెప్తున్నారు మేము వాక్యం బోధించాలా లేక మీ తీర్పులు తీర్చాలా ఈ చిన్న చిన్న పనులు చేయటానికి మేము అవసరం కాదు కదా మనం మన పని ఏంటి మనకు అప్పగించబడిన పని ఏంటి పరిచర్య సువార్త సేవ శుభవార్తని ప్రకటించటం యు బూదిగంతమకు సాక్షులుగా నిలబడాలి అవి ఈ చిన్న చిన్న పిచ్చి పిచ్చి ఆ మనం మన మన పిచ్చి పంచాయతీలని ఈ పంచాయతీలను చేసుకుంటూ కూర్చోవడం సహజ సమంజసమేనా అని వాళ్ళు ఏమన్నారు మీరు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను ఏర్పరచుకోండి వారికి మేము ఈ పౌలు పుస్తులులు మంచి వాక్య పరిచర్య చేయగలిగి జ్ఞానం ఉండి పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారైతే నిండుకొనిన వారైతే మంచి పేరు ఉండాలి వాళ్ళకి ఏడుగురు మనుషులని ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని ఉండాలన్నమాట పరిచర్లో మనం చాలాసార్లు ఇంట్రెస్ట్ కొంతమందికి కొన్ని పనులు అప్పగిస్తూ ఉంటాం మనం లేని టైంలో మీరు ఈ కొన్ని కార్యం జరిగించండి అని చెప్పి కొంతమందికి ఇస్తూ ఉంటాం ఆ పనులు అంటే వాళ్ళు ఎవరై ఉండాలట మంచి మనసు మంచి పేరు తర్వాత ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న వారై ఉండాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట ఇవన్నిటిని లెక్క పెట్టుకుని క్వాలిటీస్ ని ఒక సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు 7 మెంబర్స్ ని నాలుగో వచనం మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యను ఎడతెగ ఉందమని చెప్పి ఈ మాట అన్ని చేతులు అయితే సేవ కోసం పిలువబడలేదు సేవలో సపోర్టింగ్ పరిచర్య అంటాం అనుబంధ పరిచర్యలు వాటి కోసం నియమించబడ్డారు వీళ్ళు దాంట్లో మనం మొక్కని చూస్తున్నాం ఎవరైనా దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషిములు బహుగా విస్తరించిన యాజకుల్లో అనేకులు విశ్వాసకు లోబడివి వారిలో ఎనిమిదో వచనం చూస్తాం స్టేఫెన్ స్టెఫెన్ స్టీఫెన్ ఈయన కృపతోనూ బలముతోనూ ప్రజల యోధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయించుండే ఈయన వాక్య పరిచయ చేస్తున్నాడు సమస్యలు తీర్చడానికి పంచాయతీలో నిలబడుతున్నాడు పంచాయతీ పెద్దగా అలాగే సూచక కుయలను గొప్ప కార్యాలను చేస్తున్నాడు మహత్కార్యం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన కృపతోను బలముతోను నింపబడ్డాడు ఏడు మందిని తీసుకుంటే సెపరేట్ గా పన్నెండు మంది ప్లస్ ఏడు మంది అనమాట అంటే నైన్టీన్ మెంబర్స్ అయింది ఈ నెంబర్ స్టీఫెన్ చాలా బలంగా పరిచయ చేసిండు ఆయనను చూస్తుంటే మీరు ఆశ్చర్యపడతారు ఏడవ అధ్యాయం మొదలుకొని ఎనిమిదవ అధ్యాయంలో ఆయన చనిపోయే వరకు సుదీర్ఘంగా మొత్తం బైబిల్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎందుకంటే తనకు తెలుసు పరిశుద్ధాత్మ ఆయనకు ముందే నేర్పించింది ఎందుకంటే హతసాక్షులు కావాలి ఏసు కొరికి దేవుడు ముందే చెప్పిండు నా నిమిత్తం మీరు సమాజ మందిరంలో అప్పగించబడతారు నా నిమిత్తం మీరు హింసించబడతారు నా నిమిత్తం మిమ్మల్ని చంపుతారు ఇది స్టెఫెన్ బాగా తెలుసు ఆ టైంలో మనము ఒక వ్యక్తిని గమనిస్తూ ఉంటాము ఎవరా వ్యక్తి అంటే గమలీయేలు ఎవరా వ్యక్తి అంటే గమలీయేలు చూడండి ఈ గమలియేలు గురించి మనము ఎక్కడ చూస్తామంటే నాలుగవ వచనం నాలుగవ అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ముప్పై వచనం ఫిఫ్త్ చాప్టర్ థర్టీ థర్డ్ వర్స్ ఆ పోస్తుల ఈ దేవుడి గురించిన పునరుత్న శుభవర్తమానం చెప్తున్నప్పుడు వారు విని అత్యాగ్రహం తెచ్చుకొని విని చంపాలని ఉద్దేశించింది దేవుడి వాక్యంని దేవుడి కార్యములని దేవుడి యొక్క వర్తమానంని ఆయన యొక్క పరిచర్యని సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ పెద్దలకు కష్టం అనిపిస్తోందట వారికి చంపాలనిపిస్తుందంట అలాంటి టైంలో ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు ఎవరైనా సమస్త ప్రజల ఘనత నొందినవాడు ఫస్ట్ పాయింట్ తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈయననే గమలియేలు ఒక పరిసయుడు గమలియేలక పరిచేయుడు అని ఏమంటున్నాడు ఈ మనుషులు కొంతసేపు వెలుపలో ఉంచడాన్ని బయటపెట్టి వారి దాట్లా నేను ఈ మనుష్యుల విషయమై ఏ మనుషుల వాళ్ళు అపోస్తుల విషయమై మీరు ఏం చేయబోచినారో జాగ్రత్త ఈ దినము మునుపు థూదా లేచి తానొక గొప్పవాడని చెప్పుకోనేను ఇంచుమించు పన్నెన్నూరు మంది మనుషులు వ్యక్తులను ఆయన మెన్షన్ చేస్తుందనమాట వాళ్ళు గొప్పవారు దేవుడి గొప్ప సూచక క్రియ చేస్తున్నప్పుడు మీరు వారిని హింసించినప్పుడు మన మీదికి ఏమొచ్చిందంట దేవుని యొక్క ఉగ్రత వారికి తర్వాత జనసంఖ్య దినలో గల్లేడిన యువదాన్ని ఒకటి వచ్చి ప్రజలతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించను వాడు కూడా నశించను వారికి లోబడిన వారందరూ కాబట్టి నేను మీతో చెప్పుకోలేదు ఏమనగా గుమని అయిల్ ఇస్తున్నాడు అడ్వైజర్ అనమాట ఎందుకంటే ధర్మాశాస్త్ర ఉపదేశకుడు ఇంకొక మాట ఏంటి ఆయన అందరిలోకి ఒక మంచి పేరు నొందిన వాడు అన్నమాట ఘనత నొందిన వాడు అంటే రెస్పెక్టబుల్ పర్సన్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ అదేవిధంగా ధర్మశాస్త్రం ఉపదేశాడు మనకు మాకు తెలుసు బాగా ఎవరిన అంటే పౌలు ఈయన యొద్ధనే శిష్యరికం చేసింది ధర్మశాస్త్రం గురించిన విషయాలు ఎందుకంటే నేను ఒక పరిసయుడు ధర్మశాస్త్రం సంబంధించిన అన్ని విషయాలను ఎరిగిన వాడు తర్వాత పౌలుని ఎంత బాగా ట్రైన్ అప్ చేసిందంటే ధర్మశాస్త్రం తూ చా తప్పకుండా పాటించే స్థాయికి ఆయన ట్రైనింగ్ చేసింది ఆ గమలు ఏమంటున్నాడు ఇక్కడ జాగ్రత్త ఈ మనుషుల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరు జోలికి పోవద్దు అని ఒక హెచ్చరిక ఇచ్చింది ఆయనకు తెలుసు వాళ్ళు జోలికి ఏమొద్దు కాబట్టి ఒక చిన్న హెచ్చరిక ఇచ్చేస్తే ఆయన ఒక పెద్ద మనిషి కాబట్టి ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాబట్టి ఆయన మాట విన్నారు ఆయన మాట విని వాళ్ళని జస్ట్ బెదిరించి పంపించేసిండు ఎందుకంటే అని ఈ కార్యము మనుషుల వల్న కలిగిన అది వ్యర్థం ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ప్రీచ ఈ పరిచర్ అంతా వీళ్ళ సొంతమా అయితే అది వేస్ట్ అనమాట ఎంతసేపటికి అది మారిసిపోతుంది మళ్ళా మర్చిపోతారు జనాలు ఒకవేళ ఇదే దేవుడే కార్యం చేస్తే వీళ్ళు చేస్తున్న పరిచర్య దేవుడి నిశ్చయించిన నిర్ణయించిన కార్యం అయితే మీరేం చేయలేదు మీరు అప్పుడు దేవునితో పోరాడుతున్న వారు అవుతారు దేవుడితో పెట్టుకుంటామా మనము ఇది దేవుడి కార్యమైతే వారిని మనం ఏమనకూడదు కదా లేదంటే దేవుడితో పెట్టుకున్నట్టే వాళ్ళకి ఏమైనా అంటే కాబట్టి జాగ్రత్త అని చెప్పి వారికి హెచ్చరిక చేస్తుంది కాబట్టి ఎరుశలేములు ఈ విషయంలో గురించి పెద్దగా వారి గురించి ఎవరు ఇంకా పట్టించుకోకపో కానీ వాళ్ళని జస్ట్ పిలిపించి కొట్టించి ఈ నామంలో బోధించకూడదని ఆజ్ఞాపించి విడుదల చేస్తు దాని వాళ్ళు ఆ నామం నలభై ఒకట వచ్చిన ఆ నామము కొరకు అవమానం పొందుటకును పాత్రులము అని ఎంచబడిన వారు సంతోషించుటూ ఆ సభ ఎదుట నుంచి వెళ్ళిపోయిండ్రు అంటే ఆ కమిటీస్ ముందర పిలిపించి ఇన్సల్ట్ చేసి నిలదీసి ఏం చేసినా కూడా వారు వెనుక తగ్గడం లేదనమాట అది మాకు ఇది మేము నచ్చే చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ విషయాలను గురించి మేము ముందుగానే హెచ్చరింపబడతాం పరిశుద్ధాత్మ అనేవాడు వాళ్ళకి ఆల్రెడీ హెచ్చరించి ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఈ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి మీరు అందుకే పశుధాత్మ మనకు ధైర్యం ఉంటది మనకు పిరికి ఆత్మని దేవుడు ఇవ్వలేదు ధైర్యంగా అందరితో మాట్లాడే ఆ ఆత్మనే మనకి ఇచ్చిండు కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఈ విషయంలో నేను ఈ నామం కొరకు అవమానం ఎదుర్కొంటాను నిందలను ఎదుర్కొంటాను వీటి కోసం నేను సంతోషంగా ఈ సభలో ఉంటాను ఎదుర్కొంటాను కమిటీ స్పేస్ చేస్తానన్న ధైర్యంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాతనే మనకు స్టార్ట్ అవుతుందనమాట ఏంటది స్టీఫెన్ యొక్క పరిస్థితి అపోసులు చేస్తున్నారు ఆ నామం కోసం రెడీగా ఉన్నారు ఎంత దూరమైనా వెళ్ళటానికి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు సేవా రకరకాల ప్రాంతాలు ఎన్నో రకాల సూచక క్రియలు స్వస్థతలు దయ్యంలో నుంచి విడుదల ఆ లెక్కలు చూస్తూ ఉంటే మీరు కంప్లీట్ సిక్స్త్ చాప్టర్ వరకు ఈ అప్పోసులు చేసిన గొప్ప కార్యాలను గురించి చాలా చాలా ఆశ్చర్యకారులు మహాక్రియలు ఇవన్నీ చూస్తూనే వారికి ఆ యాజకులకు ఆ పరిశైలకు రోషం వస్తుందంట ఎందుకంటే నిన్నగాక మొన్న దేవుడిని నమ్మిన వాళ్ళు కొత్త వార్తమానం తీసుకొని వచ్చి విపరీతమైన కార్యలు చేస్తుంటే దేవుడు వారికి తోడై ఉన్నందున వారు అన్ని శ్రమల నుండి తప్పించుకుంటున్నారు వాళ్ళు మనం ఏమీ చేయలేకపోతున్నాము అందుకనే ఈ గొప్ప కార్యాలన్నిటి చూస్తూ వారు ఏం చెప్తున్నారంట దేవుడిని గురించి జ్ఞానం గురించిన బోధ మానండి అనేసి హెచ్చరికలు చేస్తూ పంపిస్తున్నారట ఆ మాటలన్నిటినీ పెట్టి అక్కడ వాళ్ళు ఆ సంఖ్యలో నంబర్ రోజు రోజుకు విస్తారంగా పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంట అక్కడ ఎడితే ఈ ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం స్టెఫెన్ కృపతో బలముతో నిండిన కృపతో బలముతో నిండిన కాబట్టి ఆయన చేసిన సేవ ఏంటంట ఆయన మాట్లాడటందును అగ్గుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయి స్టిఫన్ తో వాదించిన ఆర్గ్యూ చేసిన ఎలాంటి ఆర్గ్యుమెంట్లు కూడా గెలవలేకపోతున్నారట అంత జ్ఞానంతో నింపబడ్డవాడు స్టిఫన్ అంత జ్ఞానంతో నింపబడి వీడు ఎరుసులే మోష మీదను దేవుడి మీదను దూషణ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ ప్రభువు తోటి ఓలికలు సేమ్ యేసు ప్రభు కూడా ఇదే అన్నారు ఈయన దేవదూషణ చేస్తున్నాడు తానే దేవుడు నన్ను అనుకుంటున్నాడు దైవకుమారుడు అని చెప్పి ఒక కొత్త నిందను మోపి ఆయనకి తీర్పులోనికి తీసుకొచ్చిండు అదే నిందని అదే నిందని స్టీఫన్ పైన ప్రయోగించిండు దేవుడిని దూషిస్తున్నాడు మేము విన్నాము మా చెవులాలు విన్నామని ప్రజలు పెద్దలు శాస్త్రులు ద్రేపి అతని మీదికి వచ్చిరి అతని పట్టుకొని మహాసభ యుద్ధం తీసుకొని అబద్ధ సాక్షులు నిలవబెట్టినాయి ఇక్కడ మనం యేసు ప్రభు జరిగినదే తిరిగి చేస్తున్నారు ఎరుసలేం వాసులు ఒకసారి చేసిండ్రు ఆ తర్వాత ఆయన అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నాడు సిలువ కార్యం వరకు చూసిండ్రు వాళ్ళు అవన్నీ కనులారా చూసినటువంటి ఆయన చనిపోవటం తిరిగి లేవటం ఆయన ఎంతో మంది కనబడటం పసుదాం చేత కొత్త గ్రూప్ తయారు కావటం ఇవన్నీ తెలిసి కూడా రిపీట్ అనమాట అంటే ఈ యూదులు ఎరుసలంలో ఇంకా మారరు వీళ్ళ చర్యలు మారవు ఆ పెద్దలు ఆ పరిశైయులు వీరు ఎన్ని చూసినా నో హృదయాలు అనమాట వీరే మనం దగ్గర కూడా చాలా సార్లు అంటాం ఇప్పటికే కదా ఏ ఆ రోజుల్లో నిలువ వేస్తున్నప్పుడు ఎంతమందు వదిలేసుకుని పోయినారు కానీ నేనైతే అక్కడే నిలబడి చూస్తుంటే దేవుడికి సపోర్ట్ గా ఉంటుంటే అనేసి కొన్ని రకాల డైలాగులు పెడుతుంటారు వాటిదే తీర శ్రమ చేసిందంటే పారిపోయే రకాలన్నమాట అంత ధైర్యంగా నిలబడిన వాడు ఎవరంటే యోహాన్ అక్కడే ఆ పోసలు కూడా చెదిరిపోయినారు మనకు తెలిసిన వాక్యమే సో ఇక్కడ ఏమంటున్నాడు ఏసు ప్రభుకు జరిగినట్టుగానే స్టీఫన్ కి చేస్తున్నారు ఇక్కడ అతను పట్టుకొని సభల యొద్కు తీసుకెళ్లి అబద్ధ శాస్త్రం నిలబెట్టడం ఆయనని కొట్టించటం ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నాం అని నిందలు మోపటం ఈయన నజరేడిన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకి ఇచ్చిన మార్చునని వీడు చెప్పగా మేము వెంటిమి అని కొత్త కొత్త రకాల నిందలు ఆయన మీద మోపుతున్నారనమాట అప్పుడు వాళ్ళందరికీ భయం వేసింది ఏంటి నిజమైనా కొత్త బోధ చేస్తున్నట స్టీఫన్ ఏంటి ఈ చెప్తున్న నిందలని కరెక్టేనా అని వాళ్ళందరూ ముఖం చూస్తే ఆయన ముఖం ఎవరిలా కనబడిందట దేవదూతల ముఖం వలె ప్రకాశించింది దేవదూతల ముఖం వలె కనబడిందట కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారు ఇది నిజమేనా ఏసే కూడా అడిగింది కదా ఇది నిజమా నువ్వు యోధుల రాజువా నువ్వు దేవుని కుమారుడవా సేమ్ అదే క్వశ్చన్ వేస్తున్నాను స్టిఫన్ని మునుకు మెస్పతి మీరు ఏడవ అధ్యాయంలో చూస్తున్నామండి ఇక్కడ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఏంటది ఐగుప్తు నుంచి ఏ విధంగా అబ్రహామును హూరు దేశం నుంచి తీసుకొచ్చి హారాన్ దేశం నుంచి తీసుకొచ్చిండో ఏ విధంగా వాళ్ళు ఇజ్రాయిలీలుగా మారిండ్రో యోసెఫ్ ఇస్తాకులు యాకోబులు ఏ విధంగా రెట్టింపై నంబర్ సంఖ్య మల్టిప్లై అయ్యి వాడి పెద్ద జనాంగంగా తయారై వారిని దేవుని నడిపించి మొత్తం అక్కడి నుంచి అంటే ఆది నుంచి స్టార్ట్ చేసిండు స్టెఫన్ వాళ్ళు అడిగింది ఇది ఒక క్వశ్చన్ క్వశ్చన్ ఒకటే కానీ రెండు మూడు పేజీల ఆన్సర్ ఇచ్చింది స్టేఫన్ ఇదంతా తిరుగుబాటు చేసిన దాన్ని మనకు వచ్చినటువంటి ఈ యొక్క దోషం అనమాట మనం శాపగ్రస్తులమైనం కాబట్టి ఆ శాపాన్ని విమోచించటానికే వేసి వచ్చిడు కంప్లీట్ చేస్తున్నాం సువార్తని ఎందుకంటే తెలుసు ఒకసారి వీళ్ళు పట్టించుకున్నారు చాలా సార్లు హెచ్చరించరు ఇప్పుడు సమాజ మందిరం తీసుకొని వస్తున్నారు అంటే ఇక తర్వాత చెప్పే అవకాశం రాకపోవచ్చు సువార్తకే తగం చెప్పి వదలలేదు మొత్తం చెప్పి ఇది ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఆలోచిస్తుంది నాకు మా మదర్ గుర్తుకు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే అంటే హిందూ ఫ్రెండ్స్ అయినా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వస్తే లేదా పరిచయస్తులు ఇరుగుపొరు వారు ఎవరు కూడా ఇక వదలదు అనమాట వాళ్ళని కంప్లీట్ చెప్పేస్తుంది వాక్యం కంప్లీట్ వాళ్ళు ఒక అరగంట వింటారు ఓకే ఎందుకంటే ఆ అమ్మకు కొంచెం చమత్కారంగా చెప్పడం వచ్చ మంచి వాక్చాత్తుడి ఉంది ఆమె ఆల్రెడీ సేవకు పిలువబడింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మలో ఆమె లీనమైపోయి బోధిస్తుంటదనమాట వాళ్ళు తప్పించుకోవరు పోవాలనుకున్నా పోలేరు అనమాట అట్లనే కూర్చుంటారు లాస్ట్ బయటకు వచ్చి ఏమి భయం మీ మమ్మీ అమ్మో మస్తు చెప్పేసింది ఏమో ఏమో చెప్పేసింది అంటుంటారు అట్లా ఒక వ్యక్తిని దొరికించుకున్నప్పుడు కంప్లీట్ గా చెప్పటం అనేది మనం స్టెఫన్ దగ్గర చూస్తున్నాం ఆయన ఆ జనాంగంకి ఆ సమాజ మందిరంకి ఆ ప్రధాన యాజకులకు అడుగుతున్నాడు ఇది నిజమేనా అని వాళ్ళు అడగగానే స్టెఫన్ చెప్పింది ఏంటంట ఒక కంప్లీట్ బిబ్లికల్ హిస్టరీ చెప్పేసింది వాళ్ళకి ఆదికాండం అబ్రహాం దగ్గర నుంచి మెసపుతీనియాలో ఉన్నప్పుడు ఆయన అబ్రహాం ప్రత్యక్షమైనప్పుడు అక్కడి నుంచి వచ్చేసింది ఇక్కడికి ఎక్కడి వరకు వచ్చిండు ఆయన ఇసాకును ఈజిప్టును ఐగుప్తిల నుంచి వారి బానిసత్వంలో నుంచి ఇస్రాయల్ను నడిపించటము ఈ రోజు వరకు ఇస్రాయిల్ ఒక దేశంగా ఉండటము ఇస్రాయల్ ఒక రాజులను ఇంతవరకు చెప్పి మీరే అవిధేయతతో ఆయనని శిల్వకు అప్పగించిండ్రు అక్కడ వరకు చెప్పేసింది ఆయన అవన్నీ చెప్పేసినాక ఆయన ఏం చెప్తుంది ఇక్కడ మీరు కంప్లీట్ సెవెంత్ చాప్టర్ మీ తర్వాత చూడండి కంప్లీట్ సెవెంత్ చాప్టర్ కంప్లీట్ సెవెంత్ చాప్టర్ ముప్ప యాభై మూడో వచనంలో ఒక పెద్ద హెచ్చరిక ఇచ్చింది వాళ్ళకి దేవదూతుల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ గై పొందితిరి కానీ గై వారి మాటలకు కోపం వచ్చేసింది మీరు బైబిల్ తీసుకున్నారు ధర్మశాస్త్రం చేతిలో ఉంది దాన్ని పొందుకున్నారు మీరు కానీ దాన్ని పాటించలేదు ఈ మాటకు వాళ్ళకు కోపం వచ్చేసింది వారు ఆయనని ఇంకా విపరీతంగా కొట్టడం మొదలు పెడితే ఆయన ఆకాశం వైపు చూస్తూ ఒకటే మాట అడిగింట నాకు పరలోకం కనిపిస్తోంది స్టీఫన్ యొక్క పరిచర్ల అంతిమ పాయింట్ అనమాట పరలోకం కనిపిస్తుంది ఆకాశం తెరవబడింది అక్కడ దేవుని కుడి పాశ్వంలో మహిమలో కూర్చున్నట్టు నాకు కనబడుతుంది నాకు కనిపిస్తుంది అని తన లాస్ట్ సాక్ష్యం చెప్పేస్తున్నమాట అంటే కంప్లీట్ గా ఆ యొక్క సేవా కార్యక్రమం ఆ రోజు ముగించేసింది స్టెఫెన్ ఎందుకంటే తెలుసు ఆయనకి ఇంకా దానికి సమయం లేదని కంప్లీట్ వాక్యం చెప్పినప్పుడు వారికి ఇంకా చాలా కోపం చెవులు మూసుకుండు వీడు దేవుడిని దూషిస్తుండు దైవ దూషణ చేస్తుండడు దేవుడి కుడిపాష ఏసు ప్రభు కూర్చొని కదా ఎహవా దేవుడు అనేవాడు ఒక్కడే కదా ఏసు ప్రభు కురి పాషను ఏంటి ఇంకా చెవులు మూసుకున్నారట వాళ్ళు పట్టణకు వెలుపల్లికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రవి చంపేసి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపేది ఇక నేను ముగించేస్తాను ఇక్కడ ఏం జరుగుతోంది ఆయన చనిపోయిండు హతసాక్షిగా స్టీఫన్ మిగిలిపోయిండు అయితే ఈ స్టీఫన్ హతసాక్షిగా మారిన తర్వాత ఒక గొప్ప మార్పు జరిగింది అక్కడ ఎరుసలేములో ఏంట మార్పు అంటే వీరు ఎనిమిదో వచ్చినం ఎరుసలేములోని సంగమనకు హింస కలిగినందున గొప్ప హింస అపోసులు తప్ప అందరూ యూదయకు సమరయ్యకు దేశములందు చెదిరిపోయింది ఇది అనమాట మనం ఫస్ట్ చాప్టర్ లో చూసాడు ఎయిత్ వచనం ముందు జెరుసలంలో స్వార్త సేవ జరగాలి ఆ తర్వాతనే వాళ్ళు యూదయ సమరయ్య దేశాలకు తర్వాత బూది గంథంలోకి సో దేవుడు చెప్పినటువంటి ఆ లెక్క అదే ప్రకారంగా స్టెఫ్ వైజ్ గా మారిపోయింది ఇక్కడ స్టెఫ్ చంపబడ్డాడు దాంతో మనకు నాలుగు రకాల కొత్త మార్పులు కనిపిస్తున్నాయన్నమాట ఏంటది చనిపోతూ ముందు ఆకాశం తెరవబడుట యేసు ప్రభువు తండ్రి కుడి పార్శ్వంను కూర్చుండి ఉండుట అంటే ఆయన పరలోకంకి వెళ్ళిపోయిండు అక్కడ పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఆయనకి జీవకీరీటం లభించినట్టేసిఫల్ యాక్టింగ్ యాక్ట్ కంప్లీట్ అయిపోయింది ఆయన పరిచర్ ముగించిండు ఎందుకంటే ఆయనకు పొందవలసిన జీవకిరటం ఆయనకు వచ్చేసింది అక్కడ ఏం జరిగిందంట ఇస్రాయేలీలకు అందరికీ ఒక రకమైన తీర్పు అనమాట ఏంటా తీర్పు అంటే వీరు ధర్మశాస్త్రం పొందినారు కానీ వీరు ధర్మశాస్త్రంని గయ సో ఎవరైతే గై వాళ్ళకే ఈ పరలోకం మిగతా వారికి ఇది జరగదు మిగతా వారికి ఇది జరగదు ఇది ఒక రకమైన తీర్పు అనమాట స్టెఫెన్ మా యొక్క మరణము రెండు రెండవ పాఠం అనమాట దేవుడి కుడి పార్శ్వంలో కూర్చుని ఉండటం చూస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు మీరు ధర్మశాస్త్రంలో గ్రహించిన గ్రహించలేదు కానీ గ మీరు అందుకున్నారు అందుకున్నా కూడా పాటించలేకపోతున్నారు మీరు వస్తారు మూడోది ఏం జరిగిందంటే అందరి శిష్యుడు ఎంతో మంది ఐదు మంది మూడు మంది అనుకుంటే మనం చూస్తున్నాం కదా వారు చేసిన పరిచయలు పొందిన వారు అందరు చిల్లా చెదురైపోయినారు అంటే అక్కడ ఉంటే బంధించబడతారు అక్కడుంటే అవమానించబడతారు సమాజ మందిరంలో కొట్టబడతారు కాబట్టి వారు పారిపోయిండు భూది గ్రంథం వరకు వాళ్ళు పారిపోవటం అనేది జరిగి అంటే సంఘానికి స్వేచ్ఛ దొరికింది సంఘానికి ఒక స్వేచ్ఛ దొరికింది వారు ఇంకా బానిసత్వంలో అక్కడ కట్టుబాట్లలో ఆ నియమాలలో ఇంకా ఉండవలసిన అవసరం లేదనమాట ఎందుకంటే వీళ్ళు వినరు వీళ్ళు వినరు అనేది ఒకటి వాళ్ళకి రూడిగా తెలిసిపోయింది కాబట్టి బూదిగ్రంథం ముందు యూదే వెళ్ళిపోయి అంటే చూడండి మీరు అక్కడ వాక్యం యూదయకెళ్ళిపోయి సమరయ్యకి వెళ్ళిపోయినారు తర్వాత బూదిగ్రంథం వరకు వెళ్ళిపోయిండ్రు ఆ కోసం ఆ తర్వాతనే పరిచర్ మొదలుపెట్టిండ్రు బయట బయట దేశంలో అందులో నుంచి ఒక వ్యక్తి ఎవరైనా గమలియేలి యొద్ధ గమలియేలు యుద్ధ శిక్షకుడు అంటే ట్రైనింగ్ తీసుకోబడినటువంటి ఆ పౌలు అంతకుముందు ఆయన సౌలు అనమాట ఈ దుష్ట కార్యాలకు ఈ అటాకింగ్లకు అన్నిటికీ ఆయన ముందుండి అందరినీ హతం చేస్తూ ఇళ్ళలో జొరబడి ఆడవారినేమి పురుషులనేమి పిల్లలనేమి చంపుతూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు ధర్మశాస్త్రంను కాపాడతా నేను అని అనుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఈయన ఈయన ఏంటి ఆ ఉపదేశం ని నేర్చుకున్నాడు కాబట్టి ధర్మశాస్త్రంకి విరోధంగా స్టీఫెన్ మాట్లాడినాడు కాబట్టి ఆయనకి జరిగింది అప్పుడు వారందరూ ఆయన చంపినాక తీసుకొచ్చి ఆయన బట్టలు తీసుకొచ్చి ఆయన పాదంలో పెట్టినప్పుడు ఆయన అప్రూవ్ చేసినాడు ఎస్ స్టీఫెన్ చచ్చిపోయింది దానికి నేనే సాక్ష్యం అని నిలబడ్డాడంట కానీ ఆ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు పరలోకం గురించి తర్వాత ఆదిఖాండం నుంచి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటని విన్నట్టోడే అనమాట అక్కడ సవులు ఆ తర్వాతనే ఆయనలోని ఆత్మకార్యం స్టార్ట్ అయిందనమాట ఆత్మకార్యం జరగడం మొదలెట్టింది అదొక రక్షణ ద్వారంగా మొదలైంది ఆయనకి ఆ తర్వాతే మనం చూస్తాము ఆయన దమస్తు మార్గంలో గుర్రం పైన వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం కావటం నువ్వు హింసింపబడుతున్న ఏసునని చెప్పటము ఆయన కళ్ళు పోయి తత మనోనేతం వెలిగించబడి ఆయన సేవలోకి సాగటం ఒక వ్యక్తికి రక్షణ మార్గం దొరికింది ఒక సంఘానికి స్వాతంత్ర్యం దొరికింది ఎరుశుల నుంచి బయటపడటానికి కట్టుబాట్ల నుంచి ఆ ధర్మశాస్త్రపు బంధకాల నుంచి బయటపడటానికి తర్వాత ఇస్రాయేలీలకు ఒక తీర్పు దొరికింది ఏంట తీర్పు అంటే ధర్మశాస్త్రంను పాటించకుండా మీరు దాని గయగొనకుండా చేసి పట్టుకుంటే ఏం లాభం లేదు అని అదేవిధంగా స్టీఫన్ కి కూడా ఒక జీవకీరీటం దొరికింది ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే అపోస్తుల కారులలో పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ సేవ చేస్తుంటే శ్రమలొస్తాయి సమాజం చాలా మంది మన పైన స్ప్రెడ్ చేస్తుంటారు మన పేరు చెడగొడుతుంటారు అయితే అన్నిటికీ ఎదుర్కోగలం అన్నిటికీ నిలబడగలం జస్ట్ నిమిత్తం మాత్రమే దేవుడి చిన్న వాక్యం దీవించను గాక పరిశుద్ధుడా మహన్నతడా సర్వశక్తిమంతుడా మేక యొక్క వాక్యం ద్వారా నా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి సాహసం చేసి నా తండ్రి స్టిఫెన్ వలె ప్రభ నా తండ్రి పరిచేరిని ధైర్యముతో ప్రభ జ్ఞానముతో నా పశుదాక శక్తితో బలంగా ప్రబోధించుటకు నేర్పించండి నాయన నా ప్రభ ఎటువంటి పసరులో కూడా నా మేము వెనక వేయక నా ముందుకు వెళ్ళుటకు నీకు కృపలో ప్రతి ఒక్క చేసుకోమని నీకు పరుల జ్ఞానంతో నింపమని నడిపించమని ఆత్మాభిషేకంతో అతన్ని మిమ్మల్ని క్రొత్త భాషలతో కొత్త గీతములతో అతన్ని ప్రశంసిస్తూ సేవలు సాగుటకు సహాయం చేయమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రమైన పరిశుద్ర జీవం గల ఏసయానికి ఎంతో అన్నాడు ప్రభావ నిన్న గొప్ప దేవ పరిశుద్రని తండ్రి అనాది కాలం నుంచి ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు మీ ప్రభక్తుల ద్వారా మాట్లాడుతున్నారు ఈ గాంతంలో మీ ప్రియ కుమారుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నా దేవా నీకు ఎంతో వన్నాాలు మీ ఆత్మ గారు ప్రభావ మాకు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నందుకని నీకు ఎంతో వర్ణాలు ప్రభావ మీరు మాతో మాట్లాడే ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రభా ఉజ్జీవింపజేస్తున్నారు బలపరిచినందుకని నీకు ఎంతో వర్ణాలు వేసయ్యా అప్పోస్తులు ప్రభా ఏ రీతిగా ప్రభా మీ సేవ చేసిండో ప్రభా ఈ చివరి కాలంలో ఈ గంలో ప్రభా మేం కూడా ప్రభా అార్త ప్రకటించాలా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా గానీ ప్రభావ నైనా ధైర్యంగా ప్రభా మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా ప్రభా నా దేవ నా ప్రభా నీకెంతో బంధాలుసయ్యా నా దేవ ప్రతి విషయంలోనైనా ప్రభా మేం ధైర్యంగా ముందుకు వెళ్లాలా ప్రోభా ఇగ సమాప్తి చివరి అంచుకు మేము చివరి గడియలు ప్రో నైనా మేము నోరు మూసుకొని మౌనంగా ఉండటానికి వీలేదు ప్రోభా మీ సమాజంలో మీకు నీతిని ప్రకటించాలా ప్రభావ నైనా ఎంతో ఆత్మలు నశించిపోతున్న ఈ లోకంలో ప్రభా వాళ్ళందరి ఎద్దకెళ్లి మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ మేము మీ పక్షంగా నిలబడుతున్నాం అయినా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభావ ఎహెచ్కెల్ రెండో అధ్యయనంలో ప్రభావ నరపుతుడారి చక్కగా లేసి మాట్లాడినప్పుడు అతను లేసి నిలబడ్డప్పుడు ప్రభావ ఆత్మ ప్రభావ అతను నిలబెట్టింది ప్రభావ అయినా ఖాళీ నిలబడుతున్న మేము మీ ఆత్మనే మమ్మల్ని నిలబెట్టాలా ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రకటించాలంటే మీకు పరిశుధాత్మ నడిపింపు మీకు అభిషేకం లేకుంటే మేము నిలబడలేం ప్రభావ మీ కొరకు సాక్ష్యం కూడా మేము ఇవ్వలేము ప్రభావ మీరు పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని శక్తి ఉదయ ఉదయ దేశం అంతటా భూది నాకు ఒక సాక్షులు అయింది అని మీరు అన్నారు ప్రభా కాబట్టి నైనా మీకు సాక్ష్యం మేము ఇవ్వాలా మిమ్మల్ని గుచ్చిన సాక్ష్యం మీ నీతి సత్యాన్ని మీ సెలువ మరణం గురించి లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్ల ఈ నామములనే రక్షణ ఉంది ఆకాశం కింద ఏ నామంలో రక్షణ లేదని ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభావ ఆ దినం కి మమ్మీ సిద్ధపడుతుందిగా ప్రభావ మమ్మల్ని అలాంటి ధైర్యపు ఆత్మను మాకు అనుగ్రహించండి అపస్తులు ఆత్మ నైనా ధైర్యంగా వాక్యలు ప్రకటించింది శ్రమలు వచ్చిన ఈడ్చిందు ప్రోభ రంపాలతో కోయబడ్డరు హింసింపబడిన అయినా గానీ ప్రభావ సంఖ్యలలో శ్రమలలో పత్తి దాంట్లో ప్రవ విజయం పొంది ప్రభ ఛేదించుకొని సువార్త ప్రకటించిన ప్రోభ అలాంటి కృపమ తీవ్రమైన ఆసక్తి కలిగి ఈ చివరి కాలంలో మీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధంగా యథార్థంగా మీ కొరకు నిలబడే బిడ్డలు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం విత్తబడిన వాక్యం ఫలింపజేసి ఈ వాక్యం ప్రకారంగా మా జీవితాలను మార్చమని ప్రార్థిష్టం ఈ వాక్యాలను మేము స్వీకరిస్తున్నాం ప్రభావ ఒకవేళ ఈ వాక్యంకి విదూకంగా మాలు ఇంకేమన బలహీత ఉండి కొట్టివేసి ఈ వాక్యం ప్రకారంగా మేము జీవించి బిడలగా మమ్మల్ని తయారీవం ప్రాదిష్టమైనా మీరు అక్కడ తొరగుంది ప్రభా మేము సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ మా కొరకునైనా ఆ ప్రయాణం కొరకు మేము సిద్ధపడాలా తెలుసుకోవాలా మేము ముందుకు వెళ్ళాలా అలాంటి కృప మార్గం మీరు మాకు చూపించి నడిపించమని ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి రాతి కలసం మాకు మంచి నిద్రను గ్రహించండి ప్రభావ మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరంలో ప్రభ మీకు అప్పగించుకుంటాం ఏసుక్రీస్తు నామన మీరే మమ్మల్ని కాచి కాపాడి మీరు ఆఖరి సిద్ధపరచుకోమని వీళ్ళందరినీ ప్రభ మీరు ఆశ్రయించండి ఇంకా ఎంతమంది రాలేదా కుటుంబీకులు కూడా మీరు అందరూ ఆశ్రయించండి అనారోగ్యంతో మనం ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి చీకటి బంధకాలను చూడాలై చేసి స్వస్థతలం గురించి మీ కొరకు సాక్షు ఆఖరు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాదిష్టం తంది ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు సదాకాలం తోడైందో గాక అందరికీ ప్రజల uh,